నాలుగు కూడా మునిగిపోయేటట్టు వచ్చినాడు బాణముల చేత ఆ రథమంతా ముచ్చి వచ్చినాడు తన యొక్క బాడం చేత మధుమకము వడినా ఆ గచ్చిపోయి మాధుమకం పెట్టినవి గురములు తాను చేసి తీరు పెట్టుని మిల్లు గురములు చేసినటువంటి వాడై చేసినాడు ఆ గృహమును అతి సమయముందుగానే నడికి బార వచ్చినాడు అవురాత అర్జున ఎంత పని చేసినావయ్యా అని మూడవ ధనస్సు తీసుకొని ఆరంభం చేసినాడుతుండెని అంత బాడ ఉన్నది ఆ బాడ వర్షం చేత శరీరం అంతా అగ్గుగాడిపోయింది అయినప్పటికి పౌరుషాన్ని అవలంబించేటువంటి వాడై ఆ చెబుతూన్నాడు యుద్ధము అర్జునుడు దారుణ దోషం నారాయణుడు సైరణి అసలు పక్కము లేది కోర మునుకోలయం కొనియల కురిగా బాగా చదవేకినాడు విష్ణుడు ఆ కారణం చేత ఆ అర్జునుని వల్ల కాజే ఏ ఇంటి సమయం వారి మరలా యుక్తి యొక్క పక్షములన్నయే తొట్టులో పడవహించినటువంటి వాడై ఆ మునిగోల చలనకోర ఈశ్వరి దూకినాడు హుమిరికి ఆ శ్రీకృష్ణ స్వామి చక్రము దూకిన దోకటంతో భూమి ఆపత్తు కూడా ఒక్కసారికి దగ్గరకి రాగిపోయింది ఆ కింద ఉన్నటువంటి యొక్క జగ్గజములు మధ్య చిలబడి పడినవి ఆ చక్రమంతా అవలాడిపోయింది కౌరవ సైన్యమంతా పారిపోయింది లోకములు సంచల్యం ఆకుముందు దేవతలంతా కూడా ఆశ్రయపడుతూ ఆ సర్వే తున్ని యొక్క ఆ సంరంభానికి కనుగొలుతుండే మరలా ఆ బీపురి మీదకి దూకే వరకు ఎలా ఉందా కౌరవ సైన్యం అండి పెద్ద పులింగులు చెప్ప మాదిరిగా ఎటు ఆడతే ఎటువాడతే పలాయనం గుంపులు గుంపులు గుంపులు గుంపులుగా పారిపోతూ ఉన్నదట సైన్యం అంతా కూడా బయట పోయింది ఆ పింపులు యొక్క చుట్టూ కూడా సైన్యం ఏది లేదు అవసరవాళ్ళకి తెలియదుగా ఏమిటి అపరికిస్తూ ఉన్నారు ఏమిటి ఏమిటి ఏమి జరిగింది ఏమిటి ఎక్కడ అంటే కొలిసన్ పొలిసలు పొలిసలు ఎందు పిల్పుడు తెచ్చాడు బిల్పుడు తెచ్చాడు పిల్పుడు చచ్చిపోయాడు సుమా అని కాకలు వేస్తూ ఆ యావన్నీ ఒక్కరిని కొట్టలేదట సర్వేశ్వరుడు ఒకరిని సంహరించలేదు ఆ ఒకరిని కొట్టలేదు కానీ అది చేస్తున్నది అది చూసేసరికి అంత భయప్రాంతమైపోతున్నదో ఒకవచ్చు కూడా ఆ విష్ణుడు సజ్జ సజ్జనని కేకలు వైది కౌరవద్దముల్ ఆ బీర్పుడు చచ్చాడు చచ్చాడు అయిపోయాడు సుమ ఆ పీర్పుడు అని కాకలు పెడుతూ ఉన్నారట అక్కడ వాళ్ళు అక్కడ పలాయున పలాయన కుంకులు కుంకులు కుంకులుగా పారిపోయింది సైన్యమంతా కూడా మహాత్మా చూచి నవ్వినటువంటి వాడ ఈ పీర్పుడు మహాత్మానకి తిరగవచ్చుమార్ ఈ లోములుగా అర్జునుడు చంపలేకపోతే శ్రీకృష్ణ స్వామి చెప్పాడునే నీ చక్రధారు చే దగినందువల్ల మోక్ష ప్రాప్తి పరములందు నాకు నీ చేతిలో దృష్టి కంటే మేలు రావయ్య వచ్చి జగరయ్యి ఆయన పలుకునంతకు సరపృసమ్ముగా అసమ్ముడిక్కడికి వెన్ను వెనుక నీటి కమ్మలో దృష్టి పెట్టి ఆ పడి దూకినటువంటి వాడై అర్జునుడు పోయి ఆ పనివేత్త పట్టుకున్నాడు చేతులతో పదివి అతని తోకే ఆ శ్రీ రెట్లంతాతో అంటాడు అర్జునుడు చేసి నీవు ఇప్పుడు ఈ ప్రకారంగా పెట్టుని వీడికి దూకి తప్పినట్లయితే ఏవన్నయ్య జగమ్ ఈ పోటీ మహాపురుషుడే ఆడి తప్పవచ్చునటయ్యా ంగుల ఎందు కొంతసేపు అలసట చెందుట తత్వంగా పాటు సూతు రావయ్య రథము మీటికి రాసత మాసము కనుక నా మీద కడిగినటువంటి బీటుకుని పాటు సూతుగాని బీటుని యొక్క పథద దేవుతో తోస్తాను కనుక నేను నీవు కూడా తోడవచ్చును కనుక రావయ్య రథంగు మీటికి తిరిగి రావలసింది ఆత్తుడైనటువంటి దేవుల వారి దాసుడు అయిన నన్ను అవమాన పరచోజ్ మా లోకమునందు అని ప్రార్థించిన పార్థులు ముకుందురకమరలే అని ప్రార్థించగా ముకుందు కనుక తిరిగాయట శిఖరత్వయ సుందరంబు రెండు శిఖరములు కలిగినటువంటి పర్వతం మాదిరిగా ప్రకాశించింది సుమా ఆ రథము రాతుపటలాధారమునిగి మించి వారల వెగటు పరచి ఎత్తలుల మెత్తగా ఎదిమి చరిమిన వైరుల రూపుమాకు వీస్తుందేమి లక్ష్యం చేయకుండా ఆ ప్రకారంగా చరిమినటువంటి వారే సమర్థమైన సైన్యమును అనేక వందల వేల పరిధి నరికి ఎప్పుడు రికినాడు పొలు మానిషి తలిచీమలంగా ఎలా ఉన్నదయా సైన్యములు సంహరించడం భీతుడు అంటే పొలు మానిషి ఆ చెప్తున్న కదా మనుషుడు ఆ చేపెట్టి రుచి చేయలా ఉంటుందో ఆప్రకారంగా ఉన్నంత పీర్పుని ఎదుట సైన్యం ఎవత్తు కూడా అలా నాశనం ఇంకా కొంతసేపు మనం ఉన్నట్లయితే పాండవ సైన్యాన్ని ఎవత్తు నాశనం చేస్తాడు తొందరగా మనం పోవటం మంచిది అనిపోయినాడా ఏమి అనే శక్తిదా సూర్యుడు అవసరం చేడు రెండు బలములో దివ్య నియమించే ఆ రెండు బలములు కూడా నాటి పవలమ్మన బెందుబడి ఆదిశా సమయం నందు రహస్యం ప్రకారం ఇంకా రావుని యొక్క లంకలు సమస్తమైనటువంటి యొక్క సైన్యమంతా మానవ సైన్యమంతా ముట్టడించింది అందు రాత్రి మీద లంక ముట్టడించిన తలయుడు ఇంకా వాడి పోయి చెప్పాలి ఎలా మేము వచ్చి నీ లంక యావత్తు కూడా ముట్టడి వేశాను వచ్చి ఆ యుద్ధానికి రావలసింది అని చెప్పి చెప్పవలే ఎవరు పోవాలి లోపలికి పోవాలి లంకలోకి ఎవరు పోవాల అని ఆలోచించారట రామచంద్ర స్వామి వారు దర్శన స్వామి అంటే రాముణ్ని యొక్క లంకలోకి ఊరికే విడి రావడం అయితే ఎవరైనా విడి రావచ్చు ఎవరైనా విడి రావచ్చు కానీ ఆ భయంకులైనటువంటి యొక్క రాక్షసులు రాముడి యొక్క భవనం సభలోకి పోయి తిరిగి రావాలి అంటే ఒట్టివాడు పోసి రాస్తారా తిరిగి వెళ్ళి ఆ భయం సమర్థుడైనటువంటి వాడే పోవాలి ఒట్టివాడు పోవడానికి వీలు ఎవరిని పంపించాలను అంటే ఆంజనేయ స్వామి దానికి తగినవాడు అన్నాడు ఆంజనేయ స్వామి ఆయన తప్ప ఇంకెవడు తారడు ఆ రాముడు సభలోకి పోయి మాట్లాడి రావలను అంటే మరి ఒకడు తారడు అన్నాడు అంటే పంతమంది పెద్దలు అలా పంపాలి ఆంజనేయులు పంపడానికి వీళ్ళే రాజనీతికి విరుద్ధం ఏమని అంటే ఇంతకంటే బలవంతుడు లేడు మళ్లీ ఇతనే వచ్చాడు ఇంతకంటే బలవంతుడు ఆ లేదు అని అర్థమవుతుంది వాడు మళ్ళీ ఆంజనేయులే బిటి ఎంతకంటే బలవంతుడు సమర్థుడు లేడు ఆ సైన్యంలో మళ్ళీ వీడియో వచ్చాడు అని చెప్పి వాడు అర్థం చేసుకుంటారు కనుక అలా ఉండకూడదు కొత్త వాడు పోవాలన్నాడు రాజనీతికి విరుద్ధం అని కనుక కొత్త పోవాలి ఎవరు పోవాలి ఎవరు పోవాలంటే సామాన్యుడు పోయి తిరిగి రాలేడు ఇవ్వరాదు నాడి అంగదుడు ఆయన వినవడు ఆయన వినవడు పిలిచారు పిలిచి చెప్పారు అంగరుదా పోయి వస్తావట ఆ రాముడు సభకు పోయి చెప్పిరా ఏ బలం నుండి నమ్మి ఆ సీతామహాదేవుని జన స్థానము నుండి దొంగయ్య అపహరించి తీసుకొని వచ్చను ఆ బలం తోపు వలసినటువంటి యొక్క సమయం వచ్చింది అని చెప్పి చెప్పిరావయ్యా ఆయన ఆ చెంపు రామాయణం దాస్తూ పోయుడు ఆ చంబు రామాయణంలో అంటాడు రామాష్టమాద్యక్ష్మణ సంగీతానాధ్య కుటాచల రావణాసుడిని ఒక్కట రావణాసు ఒక్క ఏం చేసిందట రామాశ్రమాత్మిక లక్ష్మణ స్వామి అనేటటువంటి యొక్క అర్చుకుడు లేని సమయములు ఆ రామాశ్రముని యొక్క దేవాలయంలోకి వచ్చి ఆయన వచ్చిందట ఈ ఒక్క పిచ్చుకోక ఆ లక్ష్మణ స్వామిని యొక్క అర్చుకుడు సమయములో వచ్చి ప్రవేశించిందట ప్రవేశించి మాలావత్ఫలమై పలలక్షణ మెడలో సరివే మెడలో వేసి ఉన్నదట నల్ల కలువల మాల కొత్త మాల ఎ మహాదేవి అనేటువంటి నల్ల కలువుల మాల ఆ దాన్ని ఏమని నల్లగా ఉంటుందిగా నల్ల కలువలు కదా అది మాంస దండదట మాంసపు దండ అని మాతడి పోయింద పిచ్చుకొక్క ఆ రావణాసుడు పిచ్చుకొక్క పోతే ఆ లక్ష్మణ స్వామిని అయితే అచ్చుకుడు వచ్చాడట వచ్చి చూస్తే లేదు మాలా లేదు ఏమి ఏమైపోయింది అది మాలా విచారించి ఆ పిచ్చుకొక్క రావుడి యొక్క పిచ్చుకొక్కను సంహరించి మరలా తీసుకుని వచ్చి ఆ సీతామహాదేవి అనేటువంటి యొక్క ఆ పువమానం ఉన్నదే ఆ రావుడి యొక్క ఆ సర్వేష్ణుని మేడలో వేశాడు సుమానూ రామాయణంతో అలాగే ఏ పరం ఆశ్రయించి ఆ జగారు అయ్యి మాయా సన్యాసి వచ్చి అపహరించిన వారికి సమయం వచ్చిందని చెప్పి రావయ్యాట చెప్తాం అలాగే అలాగే వెళ్ళస్తా వాళ్ళేం భూమి మీద నడవాల్సిన పని లేదుగా మన మాదిరిగా ఆ భూమి మీద పోవాల్సిన అవసరం లేదు వాళ్ళకు ఆ దివ్య పురుషుడు వాళ్ళంతా దేవతాంశ సంభూతుడు ఆ కారణం చేత ఆ గగన ముందు వెళ్ళిపోయాడు చాలా అలంకరక్ష ఆ సమస్తమైనటువంటి యొక్క మనుషులు దండనా ఆ సామంతుడు ఆ కుమారుడు ఆందని పెట్టుకొని సాఫ చేసి ఇప్పుడు మనం ఏం చేయాలి రాముడు నాడే భారత సైన్యంతో కూడా అభివృద్ధి చేయాలంటే ఎవరితో ముట్టయించి వచ్చారు బయటకు పోవడానికి వీళ్ళేరు ఎవరు కూడా బంధించేశారు నాలుగు గౌలులు మనం ఇప్పుడు ఏం చేయగలను అని చెప్పి మంతా ఆలోచన చేస్తూ ఉన్నాయట ఆ రాముడు పెద్ద సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు అంతా సింహాసనముల మీద కూర్చొని ఆలోచన చేస్తూ ఉన్నారు అతి సమయంలో పోయి రాలాడు ఎదురుగా ఒక గోపురం ఉన్నది ఆ గోపురం మీద వారాడు పోయి అంగదుడు చూచారు ఒక్కసారిగా వరెవరెవరే కోతి వచ్చింది వచ్చింది వచ్చింది వచ్చింది లోపలికి రాని వచ్చింది మా కోతికి మనం ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నాం లోపలికి రాని వచ్చింది కోచి అనే ఒకటి ఆ రవణాసుడు నాటం వాన కొత్త హనుమాన్ కష్టం వానరా అన్న ఆయటే వాను ఎవడరావు రాజాని మా ఎదుడు ఎదురుగా గోపురం మీద ఎవడ ను అన్న ఆయట రామురా చెప్పవలేవాహక ఆ రాముని ఇంట్లో టపా ఉత్తరాలు పోసే టపా రాముడు ఇంట్లో టపా మోసేటటువంటి టపా పనిపోతు నేను ఇది వరాదుట వాటది రెండు వెల్లువల వాళ్ళు డూ అది వాడు అంటూ నాట టపా పంట నేను రాముడు అయితే ఎందుకుంటావా సపా నీకు ఒక ఉత్తరం వచ్చిందే ఇచ్చిపోవటానికి వచ్చా ఆ రాముని ఉత్తరం ఉన్నదే అది నీకు ఇచ్చిపోవటానికి వచ్చాంత లంక అయితే నీవు వచ్చావు ఇప్పుడు నువ్వు పోజి మా రావు వచ్చి అనేక మంది రాక్షసులందరినీ కూడా అసంహరించి ఆ జోతునవద్దా కలిగి ఆ వంకాయ కాచిపోయింది ఆ కోచమైంది నీవుచ్చావు అన్నాడు రావణు నుంతీడో వన మృగత్ నజ్ఞాయే ఆ కోట మా సైన్యంలో లేదిప్పుడు దాన్ని కళాహటేశారు సైన్యం అంతా వెళ్ళగొట్టేశారు ఎందుకు అంటే పోయి పనికి రావణుని యొక్క కుమారుని చేత బంధింపబడి చూసుకుపోతావా వాన కులానికి వంపునిచ్చావు సమాన కులానికి తల వంపునిచ్చావు అని చెప్పి తలావ దెబ్బేశాం కూర్చేసి నచ్చే భరించలేక అందరూ తన పోతే ఆ సిగ్గు భరించలేక పెట్టిపోయాడు ఆ పోతి మాలో లేడి ఇప్పుడు పెట్టిపోయాడు మాలో లేడయా ఒక్కసారి గుండెలో దాటిపోయిట రా అందరికి అంత అంత పని చేసి పోటీ రాముడిని యొక్క కుమారుడి చేత కొట్టు పెడతావా అని చెప్పి తల ఒక చెప్ప వేసారు మా వానరుడు దాని చేత సిర్పు పడి ఎటు పారిపోయాడు అంతకుండా పారిపోయాడు మా వానరుడు మాలో రేటు ఇప్పుడు అన్న ఒకసారి దారిపోయింది సమయంలో కూడా ఉండేడు వాళ్లకు ఏ వీళ్ళు ఎంత వాడు అయితే ఈ పని చేశారు అంటే రే రే రావణ రావణాకే బహూ నేతాయం శుశ్రుమహ రే రావణ రావణుడు రావణాసురుడు రావు ఏ రావణాసురుడు నువ్వు రావణాక నాట ఏ రావణాసురుడు అంత ఎంతమంటున్నారు రావణాసురుడు నేను కనేగా అనాట ఒకటే వెళ్తా చాలా మంది రావణాసురు ఎరుగుతుంది నేను నేను ఎరుగుతున్నాను చాలామంది ఎరుగుతున్నాను కావన్నయ్య ద్రువదే తోత్తండీ ధృతం ఒక రావణాసురుణ్ణి నేను కాస్తవీయ దృపదే తోత్తండీ థతం కాస్తవీ అతని మీదకి వెళ్ళాడు యుద్ధానికి ఒక రావణాసురుడు పాఠ విద్యార్థులు ఉన్నాడే వేతులు వాడు అక్కడ నమ్మదా నదిలో సరిగిత లింగం చేసి పూజ చేస్తున్నాటి వీడు రామణాసుడు సుఖసార్థూ కూడా క్యాంపస్ లో తీసుకొచ్చి పోస్తూ ఉన్నారు పుష్పాలు పూజ చేస్తూ ఉన్నాడు చేసే ఒక్కసారిగా పొంగింది నది పొంగి లింగము పోయి పూజ పోయి నీ మొత్తం నది ఎందుకు పొంగిందరు చూసిన ఇంత కారణంగా ఎందుకు పొందిందో చూచిరావలసింది అని పంపించాడు వాడిని పోయి చూస్తే ఆ భార్యతో కూడా కలిసి జలవిహారం చేస్తూ ఆ వేయి చేతులు ఇలా పట్టి నదికి ఆలకట్టగా వేయి చేతులు ఇలా పట్టిన చేత ఆలకట్టగా తిరిటైంది పొంగింది వచ్చి చెప్పాను అయ్యా నీ పది ఇరవై చేతులకి మేము ఆశ్చర్యబడుతున్నాం కానీ ఆ క్రిందేయి చేతులు ఆ వేయి చేతులతో భార్యలతో కూడా కలిసి జల జల క్రీడ చేస్తూ పట్టాడు ఎలా పట్టినందువల్ల వంగింది వేయి చేతులు ఉన్నాయి అయితే ఇప్పుడే తోట వాడి సాంగత్యం ఉంటుందని ఆ పుణ్యక విమానం వేసుకుని వచ్చా వచ్చి వేశాడు రా బయటకు రావాయా యుద్ధానికి వచ్చా నీతో అసలు యుద్ధానికి వస్తే నేను సన్నద్దంగానే ఉన్నా కానీ ఈ స్త్రీల నదర్ని దించి వస్తా వీళ్ళందరినీ పట్టణంలో దించి రసమేసుకొస్తా ఉండు అని చెప్పి ఆ నదర్ని తీసుకుపోయి దించి రసమేసుకుని వచ్చాడట కార్తవ్యార్జునుడు వచ్చే దర చేయగా రాముడిని పాఠంలో ముందు జరగ కొట్టి పెట్టాడు కొట్టి పట్టుకొని బంధించి తీసుకుపోయి కొట్టాడు కొట్ట పారవేస్తే ఆ పలశ బ్రహ్మ ఉన్నాడే తాత ఆయనకు తెలిసి వచ్చాయట ఆ కార్తమిది రాగా అచ్చపాధములు ఇచ్చి పూజించి స్వామి ఏం పనివేస్తారు ఏమి లేదు అదౌ భాగ్యులు నీ మీదకు వచ్చాయటగా రావండు నీ మీదకు వస్తే పంచు చెప్పి తెలిసింది కనుక వాడిని వదిలేదు చెప్తాం నిజ కారణంగా వచ్చాడు నా మీదికి లేకపోతే నాకేం పని ఊరికే నేను ఎలక్రియ చేస్తూ ఉంటే నా మీదికి యుద్ధానికి వచ్చాడు స్వామి అందువలన పట్టవలసి వచ్చింది నా ముఖం నుంచి వదిలేయి చెప్తావు పెద్దవి చెప్తే కాదని అన్నాను కదా ఆయన అప్పుడు వదిలేశాడు కాస్తవీ ఆత్ని యొక్క చేతుల్లో నరిగిపోయినటువంటి రావణాసురుడు ఒక నిరువు తన్ని కొట్లో పడవేయగా అక్కడ పడి ఉన్నాడు కొంతకాలం ఒక రావణాసురుడు వాడు నిరుగుతున్నా నేను మరి ఒక రావణాసురుడున్నాడే మరి చక్రవర్తి వర్తి మేనకుపోయాడు యుద్ధానికి పలి చక్రవర్తి మీదకి పోగా ఆయన అక్కడ ఒక అందులో పడేశాడు కైలో పడవేస్తే ఆ దైత్యంగా దాసీతనై ఆ పలి చక్రవర్తి యొక్క దాసీలు ఉన్నారు వారు వచ్చేది ఇరవై చేతులు పది తలలు కలిగేటువంటి యొక్క ఎంత ఎంత పురుగుసు మా జంతువుని అని రై జై ఒక దంత చేస్తే ఓ మొద్ద రెండు గతులు వేస్తే రెండు ఎన్ని గతులు వేస్తే అన్ని ముద్దలో జై అంటే తచ్చి ఏం చేస్తాడు మరి కడుతు కాగుతుంది ఆ కారణం చేత ఆ ప్రకారంగా వాడు చెప్పిన చెప్పినట్టుగా గంతులు వేసి ఆ కమలంలో ఉన్న ఏ ఎత్తుడు మొదలు తిరిగి పెట్టుకాడు ఒక రావణాసురుడు వాడు నిరుగుతున్నాడు ఒకటి చెప్పడానికి నాకే శుభ ఎందువల్ల అంటే నా తండ్రి మీదికి వచ్చాడు మా తండ్రి ఉన్నాడి ఆయన ఆ యొక్క దక్షిణ సముద్రంలో సంఖ్య వారుస్తూ ఉండగా వచ్చాడు ఆయన జీవించాలి అయితే సంఖ్య వారుస్తూ ఉన్నట వాడి ఆయనకి అంటే రోజు అనుష్ఠాన చతుసముత్వముల ఎందు మునిగి అక్కడ తీర్చవలసినటువంటి యొక్క విధులన్నీ కూడా తీర్చి పన్నెండు గంటలు అయ్యే వరకు కృష్ణ వచ్చేవాట రోజు చదు ఉద్యముల్లో మునిగి పన్నెండు గంటలయ్యే వరకు వచ్చేవాడట క్షణకంఠకు దినచర్యకు వీడిపోయాడట ఆ వాళ్ళని జయించవల్ను అనే ఉద్దేశంతో కూర్చొని వాస్తూ అధ్యవిస్తూ ఉన్నాయన్న సూర్యునకు వెనుగగా పోయి ఆ చేతులు తొనిపి ముందుకు పడవద్దాము అనే ఉద్దేశించలేక అడుగు అడుగు తప్పులు కాకుండా మెల్లగా వస్తున్నాడు రావణాసుడు చూస్తూ ఉంటే కొద్దిగా అలగిడైంది ఏమిటి అని చూశాడు ప్రక రాసుడు అడుగు అడుగు తప్పుడు కాకుండా వద్దు అన్నాడు నన్ను కడవెయ్యాదని సరే కానీ అనుకని అలా పెట్టినటువంటి చేతులు బాగా అట్లా వీలుగా ఉండటానికి వాడికి బాగా వీలుగా ఉండటానికి అయి అలా ఇచ్చాడట చేతులు అంతే వరకు ఈ ప్రక్కన ఒక పరిచేతులు ఈ ప్రక్కన ఒక పరిచేతులు వేశాడు ఈ ప్రక్క ఈ ప్రక్క వేసి అలా పట్టి ముందుకు తోతాంగదా అనుకునే సమయంలో అక్కడ ఒక నొక్కు నొక్కాడు నొక్కు నక్కడంతో సర్వసంధులు ఎముకలని కూడా పెడపెడ పెడపెడపడ ఇవి తగ్గబోయి నొక్కి నూట ఎనిమిది సాధ గురిగా ఆ గాలిపటానికి తోక్ ఉంటుంది ఆ ప్రకారంగా నూట ఎనిమిది సార్లు మునిగి లేచాడు గగనానికి లేచి ఆ పడవర సముద్రానికి వెళ్ళాడు ఈయన వెళ్ళిపెట్ల సంఖలోనే ఉన్నాడు అక్కడ ఆ చేయవలసిన ఆ విజయావృత్తు కూడా చేసి అక్కడ స్నానం చేసి ఉత్తర సముద్రానికి పోయి అక్కడ స్నానం చేసి తూర్పు సముద్రానికి వచ్చి చేసి ఆ చేయవలసినటువంటి ఆ క్రమం కూడా తీర్చుబడి గంటల ఎగురు ఆ కిష్కింఠ ఉద్యానం వచ్చాయట వచ్చి ఈ బాధ లేరాడుతూనే ఉన్నాడు వీడు ఎవరికి సాధ్యంగా అలా తప్పించుకుందా ఉన్నది అలా చెందా లేదు ఆ కిష్కి వనవులు దిగాడట దిగి ఇచ్చాడు చేతులు సర్వసంధులు ఒరిపోయి తప్పు పడ్డాడు గడుగుల వాత నాలుగు అడుగులు ముందుకు వేస్తారు అనకెదిగా అంట వాలి అనకెది ఓహో రావడా ఎక్కడి రావటం ఎక్కడి నుండి ఆది పదివేల మంది బాధ్యులు ఈ యొక్క కొడుకులు అంత క్షమేనా అంటే ఇంకా ఎందుకు నేను గరుగు రయము మానసము గాంచేగము చందము ఆరు అదేటువంటి దవధానములు అందరినీ చూశానయ్యా కానీ ఆ గరు యొక్క వేగంగా మనోవేగంగా చండ మారు సాటివచ్చు ఆ చ మారుతూ ఉన్నదే వాయువు యొక్క వేగంగా నీ వేగములో సహస్రాగా దులవంగ ఇది నేను స్తోత్రం చేయడం కాదు కదా చదువు మా ఈతో సమానమైనటువంటి యొక్క బలవంతుని జగత్తులో ఎక్కడా కూడా తోడదేసుమా అని చెప్పి స్తోత్రం చేశాడట వా ఇంటికెళ్దాం రమ్మని తీసుకుపోయి అవన్నీ కట్టు కట్టించి అని నలిగిపోయినవన్నీ ఒక పదిహేను రోజులు అట్టి పెట్టాయట తన యొక్క నీవు నేను గతికి ఉండగా ఒకరి మీదికి ఒకరు రాకూడదు అని చెప్పి మన ఇద్దరం స్నేహం చేసుకుందాం అన్నాడు అంటే అప్పుడు అగ్ని సాక్షికంగా ఇద్దరు స్నేహం చేశారట నీవు గెచ్చకుండగా నేను ఇవ్వు కానీ ఒకరి మీరు ఒకరు రాఘలు చేసుకున్నా అలా ఆ యొక్క వాగులు వచ్చి చతుల ఎందుకు నా తండ్రి ఒక రావుడి వాణ్ణి వెలుగుతున్నాను అన్నా తనకు చాలా మంది రావణాసులు నేను ఎదుగుతును అందులో ఒకటవా నీవు లేక ఇంకొక రావణుడువా అన్నాడట అన్ని వీడేగా ఎందుకంటే ఏది పరిహాసం అనమాట పరిహ పరిహసిస్తూ ఉన్నాడు అంటే అబ్బో చాలా ఇదిగా ఉంది దెప్పరంగా ఉంది వీడి పని ఓ పట్టుకోండి ఈ వానరు పట్టుకోండి అన్నాడు బలవంతులైన రాక్షసులు లేచి వచ్చానట లేచి పట్టుకోవచ్చా కోర్చుకొని దాదావంతకుందని తను నా తల్లితో నాయకాయ తెలియత కుందమ్మలందరినీ గుర్తుకున్నటువంటి వాడై సర్వేశ్వరిని యొక్క చిబిములకు పోయి ఆ సర్వేశ్వరిని రూచి ఎందుకు కడంబెత్తి మన సేన భోజన శరా కంటే ఆ బీటుడు నాడే కార్జిత్తు కదా ఎన్ని అనంత్యములాభగించు ఆ ప్రకారంగా తన పాట పరంపర చేత సైన్యమునంతా ఆనందించినాడు సుమానికి నేను కూడా ఆలోచించలేదు చేయిస్తాము అనే ఉద్దేశంలోనే ఉన్నావు గాని యథార్థము గమనించలేకపోయినాము కానీ సమస్తమైన సైన్యం అంతా పోయిన తరువాత నాట్యం అయ్యా కాబట్టి దేవత వారి యొక్క ఆట తీసుకొని తమ్ములతో కూడా ఆకర్షి అరణ్యములకు వెళ్ళిపోతాను నేను హాయిగా తపస్సు చేసుకుంటూ ఉంటాము అరణ్యం అంటే మాసంతో పాపోయన నిన్న జగన్నత భీష్న కానీ స్వామి బాణములు పడ్డప్పటికీ ఇంతవరకు బాగానే ఉన్నాము కానీ చూస్తూ చూస్తూ నా తము యొక్క పానవులకు పని ఇయ్యలేదు అనుగ్రహం విరోధము కాకుండా యొక్క సింపు అని కనుక మా ఎందు దేవల వారికి అనుగ్రహం ఉన్నట్లయితే ఈ యుద్ధాన్ని మానుకున్నప్పటికీ మాకు అధర్మం రాకుండా పాపం రాకుండా ఉంది విని శనియేడు సత్యప్రదక్తుడవు నీ అత్యద్భుత బాహువీలను జన్మలుతో గజము కాల్గొని నీ పుణమాక్షుడన సత్య ప్రజక్తుడవు ధర్మస్వరూపుడవు నీ యొక్క తమ్ములున్నారే మహాపురుషులు నేను అమాచుడన ఉంటూ ఉండగా నీకునిచ్చి ఉత్సహించు లేరు అలా ఉత్సహించబోయినప్పటికీ నేనైనా చలదే గిటుని నలుగుతా అర్చనుని బలకై నా యొక్క శరీరము నుండి కండలు కోసి అయినా ఇస్తాను సుమా అర్చనుడు కూడా నా ఎందుకు అటువంటి అభిప్రాయం గలవాడే సుమా గోప్రావ్యం అతను సంజయ్తో నాటిన పొలమాటలకు వచ్చినప్పుడు అతని పొలుకులం పుట్టిన బెట్టి సందనం మనకు తగిన ఎంత నాకు చేయవలయోము ఆ ఉప ప్రావ్యము సంజయ్తో మాట్లాడిన మాటలకు వచ్చిన సమయములో మాట్లాడిన మాటలకు తగినంతగా చేయవలసినటువంటి యొక్క బాధ్యత దయ్యము తెచ్చల్లా ప్రభుత్వ మీకు సహాయంగా ఉంటా నూని కదా దేవతల వారు మాకు మా దగ్గరకు వచ్చింది అట్టి ప్రతిజ్ఞ వదలి ఇప్పుడు మీరే యుద్ధం చేస్తే ఏ అధర్మంగా ఉండదా నాకు ఎందుకు తెచ్చిపెచ్చినట్టు దై దము నాకు దేవవృతునొక్క సమయం గలదు నాకు దేవవృతుడు నా దే తీర్పునకు ఒక సమయం ఉన్నది మా ఒక మాట ఉన్నది మా ఇద్దరి మధ్యలో మహాత్ములు కౌరవులకు నాకు యుద్ధం ఒక గాయము ఉద్యం నలపొరుడకు ఏమిటి అంటే గౌరవ పక్షంలో తాను యుద్ధం చేయటానికి నాకేమో మేలు కోరటానికి ఒప్పుకొని ఉన్నాడు సుమాడు పనికి ఏమంటాడు ధమ్మరాజు అవి తండ్రింత నుండి మమనరసి రోజున చెంపు దూచింతంగ స్వామి మా తండ్రి దుపోగా మహాప్రేమతో అలా ముందుగా పెంచినాడు మమ్మల్ని అందరినీ కూడా అటువంటి తాతను చంపటానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను అంటే ఈ సత్య ధర్మం వంటి నీచ ధర్మం కోటి లేదు అంటే మురాంతకుడు శ్రీకృష్ణ స్వామి ఏమంటాడు అతను ప్రార్థించి అతనే సదయమంతం అని పోయి మనం పెట్టుకుని అడుగుదాము ఏం చేయమంటాడు అసలు కనుక మనం పోయి అడగలొచ్చి ఎవరికి తెలియదు తెలిస్తే చచ్చిపోదు దుర్యోధుడు ఈ సంగతి తెలిసి ఎవ్వరి తెలియకుండా రహస్యంగా బయలుదేరాలంట ఆ పాండవులు అశ్రీ కృష్ణ స్వామి వారు ఆ భీతులు యొక్క మందిరానికి తద్వాదలకు పోయి నమస్కరించగా వారి యొక్క పేరు పేరు నా అడిగినటువంటి వాడే వచ్చిన పని ఏమి తలకొని తలకొని ఘటింపేలా నా దగ్గరకు ఏమి పని మీద వచ్చినాలో చెప్పండి అది అంత దొక్షణమైనప్పటికీ నేను తీరుస్తాను సుమంగా అడిగిన దీనానకున్నతను ఏమంటునితోం చే సామ్రాజ్యం ఉన్నది రాజ్యం ఎలా ప్రాప్తించునో మా సైన్యం అంతా కూడా ఆలచించిపోకుండా ఎలా ఉండునో ఆ విషయము తమరు చెప్పవలసి ఉన్నది మీద మీ సైన్యము మిగలదు కాబట్టి ముందు నన్ను పడగొట్టవలసింది పడగొట్టిన తరువాత వచ్చునే ఆ చెత్త త్రిశూలపు దాసి ఆ దీవు సైన్యం మీద దూకుతూ ఉంటే ఆ మూడవ నెత్తం మూసి ఆ శోలం ఉంది శోలాయుధాన్ని దాచి ఆ వచ్చినటువంటి యొక్క ఆ లయకాల రుద్దుడు మాదిగా చూపుతున్నావే సైత్యం మీద నిన్ను గెలవగా వచ్చులే కాబట్టి నేను గెలవన్నీ సాధ్యమయ్యా కాబట్టి మేము విన్నవించుకోవాలని వచ్చినాము కనుక నిన్ను జయించేది ఎలాగో చెప్పవయ్యాలు నీవు చెప్పింది నా చేతిలో తనస్సు ఉండగా దీవశ్రీ దేవ దానవులు ఏమీ చేయలేదు సుమా కాబట్టి దానికి ఉపాయం ఏమిటి అంటే నా చేతిలో తను కింద పడవేయాలి మాను కొంటే నన్ను పడగొట్టవచ్చు కానీ యుద్ధం చేస్తూ ఉండగా మాత్రం జయించేవారు లేను తోడు వచ్చిన వాడి ఖైదు నేను కొంతమందిని కొట్టను తోడు వచ్చిన ఆ యొక్క వహించినటువంటి వారిని కొట్టను ఖైదు పెంచిన వారి ఆయుధం విడిచిన వారిని కొట్టను దించుకున్న వారిని కొట్టను ఆడు వాళ్ళను కొట్టను ఆ కొంతకాలం స్త్రీగా ఉండి తరువాత పురుషులైనటువంటి వారిని కొట్టను నేను ఆ ఆడు పేళ్లు కలిగినటువంటి వారిని కొట్టను దాని వారిని కొట్టేది లేదు ఆ ఇకాయుతం ఎవరు మారే సహోదరులు లేని వారిని పట్టను ఆ పుత్రకు నీ పుత్రులు లేనిటువంటి వారిని కొట్టను ఏంటి వారు నాకు ఎదురు పడ్డట్టయితే వారి మీద అర్థ యుద్ధం మాం కుర్తా పుట్టినప్పుడు లేక నడుమ దైవం పిచ్చిన పురుషత్వము గలవారి తోట కావద్దావా పుట్టినప్పుడు లేక దైవదత్తమై మధ్యలో పురుషత్వం వచ్చినటువంటి వాడితో మీకు ఉపాయం ఏమిటి అంటే శిఖం కాదే ఆ దృపదుని కుమారుడు నాడే శిఖండి అట్టివాడు అది ఆ విషయం మీకు అందరికీ తెలిసే ఎన్నేవుడు వాళ్ళే నచ్చను వాని పరస్సరి వచ్చినే ఎడ నర్పించి పడవైతులని కనుక వారిని ముందు పెట్టుకొని అర్జెండు వచ్చినట్లయితే నేను వెనక్కు తిరుగుతాను అట్టి సమయమునందు అత్యరుగా బాణములు చేత కొట్టినందు కనబట్టవచ్చును పదంబడి బంధుమిత్రులకు పొదుపు అట్ట చేయుండని సహృదయం చెప్పిన కనుక నేను పడిన తరువాత మీలభూ సమస్సు సైన్యములు చేయించుట కాబట్టి నా పొదుపు అలా చేయవలసింది మీరు కనుక ఈ విషయం చేయబోడదు కనుక ఇక ఇక్కడ ఉండవచ్చు వెళ్ళిపోవలింది అన్నాడు దేవుడు అంటే నమస్కరించి పాండవులంతా వెనుదిరిగినారు తీసుడు పైతానికి అతన్ని కైతల వృత్తి ముఖాముడిగా పోరాపలేక ఆ చాటుగా ఒక వ్యాజం వ్యక్తి పడగొట్టడానికి చాలా బాధ కలవాడు నాకు మహాపురుషుడు అనేక దివ్యార్థములు తెలిసినటువంటి వాడు జగత్ ప్రసిద్ధుడు మహా ప్రేమ కలిగినటువంటి మా మీద అటువంటి ఆ స్వరణీసుడు నాడే పిలుపుని ఇలా వంచన చేసి ముందు వెచ్చి చంపవలను అంటే నా మనస్సు ఒప్పుడు లేదయ్యా స్వామి కన్ను నీసు నిలుతున్న తడువా మేము చిన్నతనంలో ఆడుకునే సమయంలో బతారులు ఎందు ఉండగా తపకు పోతూ వస్తూ మమ్ము దూచి మా యొక్క మమ్మల్ని నెచ్చుకొని మా ధూళి ఉన్నదే శరీరం ముందున్న ధూళి అంతా తుడిచి మా తండ్రి పాండు రాజు యొక్క గుణము లేచి కత్తి నీరు అట్టి తండ్రి లేకపోయిన పెంచిన తాతాపల అటువంటి మహాప్రేమ పాసుడు ఆ పీఠుడు అటువంటి మహాపురుషుని ఇప్పుడు అడ్డు పెట్టుకుని నేను ఏమని చంపేరయ్యాధర్మంగా అధర్మ యుద్ధంగా అతన్ని అలా నేను ఎంత ఏమి జరిగినప్పటికీ మా సైన్యమునంతావా ఆయన నరికినప్పటికీ సరే గాని అలా వంచనగా ఆ మహాపురుషుని మాత్రం నేను సంహరిస్తాను అని అనేక సార్లు చెప్పి ఉన్నావు కనుక అది తప్పటానికి నీకొన మూడు పంకులు పెట్టి రాసి ఉన్నాడు సుమా ఆ వీకుని నీవు సమహరించవసిందే తప్ప నీవు ఆ అలడే ప్రిడియంటులన కృపతాత్క జి జన్మ మాపగతనేవారథమండవియు తప్పదతందునువాదినే ఏడేను నత నిన్నేయి తన్నమన ముల్కొని యగ్నిలదే యుత్తుండువాడనితర వష్ఠకాయదు నాయన దాబడనేయునుగతన్న ఆ ఆ సిఖండి మున్నడే వీకురి తంపడానికి బుచ్చాడు గరు తాడు అంతేగాని నేను మాత్రం పిలుపుల మీద ప్రయోగించను అతన్ని సాగు చేసుకొని అంటే కమలనాభుడేమంటాడు అర్జునుడికి ఇతరులు ఆ సెకండ్ చంపుతాడు పీకుని అంటా వేగుడయ్య సెకండ్ చేతులు అతాడా వాడు పీకుడు ఈ సైన్యములో మరి కాదు నీ యొక్క బాధముల చేత పీకుడు పడవలసిందే తప్ప మరి ఒకరి బాణముల చేతవాడు పడడు అది మాత్రము దైవ సంతము దైవ లిఖితము అది తప్పించటానికి ఎవరికీ సాధ్యపడదు క ఎప్పటికయ్యుడునని అర్చనుండి ఎవరిన గోవిందునాథులు ప్రమోదం ములని నిర్వ్యథం మన శివడం మన కరికి పాండవులు పొందరి కాచిన నివాదం మనకరి చేతమ తమని చేతనం మొలదని ఆరాధ్యుఖ నిందజేసిరి పాప కర్మవు కాదు అని చెప్పగా ఆ శ్రీకల్ స్వామి వారిని వారి మందిరానికి పంచి పాండవుల వారి వారి శిబిరముల్లో